కీర్తన కొల్ల వలపులు చల్లే గోవిందరాజ నిన్ను గొల్లెతలు నవ్వేరు గోవిందరాజ గొప్పలు మా తన్నులువి ఇవి గోవిందరాజ నిన్ను కుప్పెలవలె నొత్తిని గోవిందరాజ కుప్పించి బిగించకు ఓ గోవిందరాజ పెంజమట గోవిందరాజ కొనగోరి సతులము గోవిందరాజ పై పాదాలు చాచేవు గోవిందరాజా కొనగు మాట లేలోయీ గోవిందరాజ నీతో గునిసి మానేమింక గోవిందరాజ కొడెమనసు వారము గోవిందరాజా మాపై గూడల చల్లేవు సిగ్గు గోవిందరాజ కూడితి శ్రీవేంకటాద్రి గోవిందరాజ ఇట్టే కోడిగూసె తెల్లవారే గోవిందరాజ